గణపతి కవి కవీనావస్తేష్టరాజం బ్రహ్మణస్పత ఆశ్వన్నో తిథిశీదసాదన శ్రీమహాగణాధిపతాశివసరంభా శంకరాచార్యమ్యమా అస్మదాచార్యపే గురు పరపరా పురుషస్ పరపా దాన్ని ముందు కొద్దిగా చూడాల్సింది ఉంది ఓసారి అందాము అవ్యక్ పరమాతి నివర్తా పరమం మమ స్వభాష్యకారులు తద్ధామ త స్థానం పరమం ప్రకృష్టం మమ విష్ణోఃపరమం పదమిత్యర్థ ఈ విష్ణోఃపరమం పదం అన్నది వైదిక మంత్రం నుంచి వచ్చిన ఎక్స్ప్రెషన్ తద్విష్ణో పరమం పదగుం సదా పశ్యంతు సూరయ అని ఋగ్వేద మంత్రం యజుర్వేదంలో కూడా ఉంది ఉపనిషత్తులో కూడా తద్విష్ణు పరమం పదం అని కఠోపనిషత్తులో వస్తుంది కఠోపనిషత్తులో రథదృష్టాంతం చెప్పిన చోట ఎవడ రథము ఇంద్రియములు గుర్రములు ఎట్సెట్రా ఎవడ రథమైతే పద్ధతిలో నడుస్తుందో వాడు పొందే స్థానము విష్ణో పరమం పదం ఇప్పుడు ఈ విష్ణువు యొక్క పరమ పదము నేను చాలా చెప్పాను అయినా కూడా దాని సమగ్రమైన తత్వాన్ని మీరు పెద్దలు పరిశీలిస్తారని నేను ఉదేలాగా గుర్తుగా చెప్తున్నాను అంటే మనం ఉన్న విషయాన్ని అంతనే సమగ్రంగా తెలుసుకోవడం కదా వేదమంత్రములలో ఏది సూర్యుడో పురాణంలో అదే విష్ణువు ఇం చేత మీరు వినుంటారు సూర్యనారాయణ తర్వాత ధ్యేయ సదా సవిత్రుమండల మధ్యవర్తి నారాయణ సో వేదమంత్రాలలో ఏది సూర్యుడు అదే విష్ణువు ఈ ఈ ఈ తత్వం అంతా తెలిస్తే మంచిదని నేను మీకు చెప్తున్నాను ఏమంటే సూర్యునికు విష్ణువుకి త్రివిక్రమావతారం ఉన్నది వేదమంత్రాల్లో అంటే వామనావతారం త్రివిక్రముడు అంటే వామనుడు కదా వేదమంత్రాలలో మీకు సూర్యుడికి ఈ అవతారాన్ని వర్ణిస్తారు మూడు త్రీని పదావిచక్రమే మూడు అడుగులు వేసినాడు ఎవడు సూర్యుడు సూర్యుడికి మూడు అడుగులు ఏమిటో తెలుసు అండి సంధ్య రాత్రి ఇవి మూడు అడుగులు లేదా భూహు భువహ సువ మూడు లోకాల్లోనూ ఆయన తన ప్రకాశాన్ని నింపుతున్నాడు అది మూడు అడుగులు వేయడం అంటే వామనావతారం తర్వాత వామనుడు ఎవరి పుత్రుడు అదితి పుత్రుడు అదితి అంటే ఎవరు అదితి పుత్రుడికి పేరేమిటి ఆదిత్య ఆదిత్య అంటే సూర్యుడు కాదు కాబట్టి విష్ణువే సూర్యుడు సూర్యుడే విష్ణువు వామనావతారంతో సహా మీకు అన్నీ అక్కడ కుదురుకుతాయి తర్వాత విష్ణువు అని పేరు ముందుకు వచ్చింది సూర్యుడికి అంటే ముల్లోకములను ప్రకాశము రూపంగా వ్యాపించి ఉంటాడు తర్వాత విష్ణు ఎక్కడుంటాడు క్షేర సముద్రంలో శ్వేత ద్వీపంలో ఉంటాడు అవునండి ఏమిటి క్షేర సముద్రం మిల్కీవే గెలాక్సీ ఏ శ్వేత ద్వీపం అంటే ఆ గెలాక్సీకి అది అది స్పైరల్ గెలాక్సీ అది స్పైరల్ షేప్లో ఉంటుంది ఆ స్పైరల్ షేప్లో అక్కడ ఉన్నటువంటి ఒకనొక సెక్షన్కి శ్వేత ద్వీపము అని పేరు తెల్లగా ఉంటుంది పాలన ఒరుకు వలే తెల్లగా ఉంటుంది అంటే శ్వేత ద్వీపము ఎ పర్టికులర్ కాన్స్టలేషన్ ఆఫ్ స్టార్స్ ఎ పర్టికులర్ గ్రూప్ బంచ్ ఆఫ్ స్టార్స్ క్లస్టర్ ఆఫ్ స్టార్స్ కానిస్టలేషన్ అని నేను ఎందుకంటే అది అది జ్యోతిషానికి సంబంధించిన పద పన్నెండు పదమూడా దాంట్లో ప్రవేశించాలి నేను ఎందుకంటే నాకు తెలియదు లేదా సరే క్లస్టర్ ఆఫ్ స్టార్స్ అంటే స్పష్టంగా మోడర్న్ కాస్మాలజీ తెలుసున్న సమాచారం మోడర్న్ కాస్మాలజీలో రాశి అని మామూలుగా జ్యోతిషంలో చెప్పినట్టుగా ఉండదు అక్కడ ఎలా ఉంటుందంటే క్లస్టర్స్ ఆఫ్ స్టార్స్ గుంపులు గుంపులుగా ఉంటాయి స్టార్స్ అలాగంటే ఒక గుంపు ఒకటి ఉన్నది అది శ్వేత ద్వీపం ఆ గుంపులో ఉన్నటువంటి ఒకనొక నక్షత్రమే సూర్యుడు ఏమంటే ఇది పురాణంలో శ్వేత ద్వీపము క్షీరసాగరము విష్ణువు ఇదనము ఇప్పుడు మీకు ఇంకో రహస్యం ఉంటుంది దీంట్లో వేదమంత్రాల్లో యజ్ఞయాగాది అనుష్ఠానం చేసిన వాడు చంద్రలోకాన్ని పొందుతాడు అది రాబోతో నిష్కామకర్మ కర్మయోగము మోక్షము దావాడు సూర్య మండలాన్ని పొందుతాడు దానికంటే హయ్య కాబట్టి విష్ణువు అనమాట తద్విష్ణో పరం ఉంటుంది కాబట్టి విష్ణువు యొక్క పరమ పదమును పొందును అంటే తాను ఆత్మస్వరూపమే విష్ణువు అని తెలుసుకుని కృతార్థుడై ఉంటాడు జీవన్ముక్తుడై ఉంటాడు గాయత్రీ మంత్రం కూడా అదే చెప్తుంది గాయత్రీ మంత్రము వైకుంఠంలో ఉన్న విష్ణువుకి ఇక్కడున్న జీవుడికే అభేదాన్ని చెప్తోందని కాదుకా మరి ఏమిటి గాయత్రీ మంత్రం సో ఆదిత్య మండలాంతర్గతమైన ఏ పరమేశ్వరుడు ఉన్నాడో వాడే ఇక్కడ బుద్ధివృత్తుల్ని ప్రేరేపిస్తూ ఉన్నాడు కాబట్టిది ఒకటి గమనించదగ్గ విషయం ఇది కొంచెం ప్రసిద్ధంగా తెలుసున్న విషయమే ఇది మరి అంత తెలియంది ఏమీ కాదు అంటే పండితులకు తెలుసున్న విషయమే అయితే నేను గమనించింది ఏమిటంటే అంటే నేను నా అబ్జర్వేషను మేబీ మేబీ నాట్ ఎంటైర్లీ కరెక్ట్ ఆల్సో బట్ దిస్ ఈజ్ హౌ ఐ ఫెల్ట్ పురాణ విష్ణువుకు కమిట్ అయినటువంటి వైష్ణవ శక్తి ఉంటుందో వాళ్ళు ఇప్పుడు నేను చెప్పిన వర్ణాలని స్వీకరించారు వాళ్ళు ఏమంటారు అంటే విష్ణు వైకుంఠంలో ఉంటాడు ఈ సూర్యుడు చాలా తక్కువ లెవెల్ దేవత వన్ ఆఫ్ ది దేవత అని అలాగే వర్ణిస్తాడు ఐ హోప్ యూ గార్డ్ ది పవన్ ఎనీవే సో తద్ పరమం పదం విష్ణువు యొక్క పరమ పదమును పొందుట అంటే తను గాయత్రి మంత్రంలో చెప్పినటువంటి ఏ జీవేశ్వర అభేదము గలదో ఆ భేదాన్ని తాను తెలుసుకు ఆ భేదం గురించే వెంటనే తరువాతి శ్లోకంలో వస్తుంది ఆ భేదాన్ని తాను గుర్తించి అంటే తన జీవభావాన్ని తిరస్కరించి నిరాకరించి ఆ ఈశ్వర భావంలో అంటే సర్వవ్యాపకమైనటువంటి ఆ చైతన్యంతో విలీనమై నిలిచి ఉంటుట జీవన్ముక్త దానిని విష్ణువు యొక్క పరమ పదము ఇంకా తిరిగి వెనక్కి రాడు అంటే అలా వెళ్ళడం ఇలా రావడం కాదు అది తిరిగి సంసారంలోకి రాడు అని అర్థం పునః ననివర్తె సంసారాయ అంటే ఒకసారి ఆత్మజ్ఞానాన్ని పొంది తన స్వరూపాన్ని సాక్షాత్కరించుకున్న జ్ఞాని తిరిగి సంసారంలోకి రావడము అంటే తిరిగి మళ్ళీ సుఖము దుఃఖము పుట్టుక మరణము అనే ఈ ప్రవాహంలో పడి ఉండడము అనేది జరగదు తర్వాత పురుషస్ పర పానయ్యాంతస్థాని భూతంతత పార్జున ఈ శ్లోకంలో ఆ పురుషుణ్ణి పొందుతారు అని చెప్పారు కదా పరమేశ్వరుణ్ణి పొందుతారు విష్ణో పరమం పదం పొందుతారు ఎలా పొందుతారు దానికి ఉపాయమేమి అని చెప్తున్నారు ఈ శ్లోకంలో దానికి భక్తి ఉపాయము అని చెప్తున్నారు అవతారిక తల్లబ్ధే హే ఉపాయ ఉచ్యతే ఆ పరమ పదమును పొందుటకు ఉపాయము ఈ శ్లోకంలో చెప్పబడుతోంది హే పార్థ అని సంబోధించారు పార్థాన్ని సంబోధిస్తున్నాడంటే శ్రీకృష్ణునికు అర్జునుని ఎందు ఒక రకమైన పక్షపాతము గలదు పక్షపాతము అంటే అది తప్పర్థంలో తీసుకోకండి చనువు ప్రేమ గలదు పక్షపాతము ఎంతో చనువుతో ఓ పార్థ అని సంబోధిస్తుంది ఈ పక్షపాతము ఉంటుంది గురువు గురువుకి శిష్యుని ఎందు పక్షపాతము ఉంటుంది ఈ పక్షపాతం రెండు రకాల మమతామూలకమైన పక్షపాతము తర్వాత జ్ఞానమూలకమైన పక్షపాతం ఇప్పుడు మమతామూలకమైన పక్షపాతం అంటే ఏమిటి వీడు నా బంధువు వీడు నా కొడుకు నా బావమరిది కాబట్టి వీడు నా వాడు అది మమతామూలకమైన పక్షపాతం దాన్నే ఆసక్తి అని కూడా అంటారు అర్జునుని ఎందు శ్రీకృష్ణుడికి అలాంటి పక్షపాతము ఉన్నదా ఏమో ఉందేమో ఎందుకంటే బావ కొడుకు బావ బావ అవుతాడు అత్త కొడుకు అత్త కొడుక అని సంబోధిస్తున్నాడు సరే పాత అంటే కృథ అంటే కుంతి కుంతి అత్త వరి బావా అని సంబోధిస్తున్నాడు ఈ బావా అంటే అత్త కొడుకు అంటే కొంత మమత మమత్వంతో కూడినటువంటి పక్షపాతం అయితే అవ్వచ్చు అలా స్వీకరించవచ్చు లేదా జ్ఞానమూలకమైన పక్షపాతం అంటే ఏమిటి అర్థం మారిపోతున్నప్పుడు కృథాయా పుత్ర అంటే మమతామూలక పక్షపాతం అలా చెప్పచ్చు ఇంకో రకంగా ఎలాగంటే పాతీతి పహ రక్షించువాడు కనుక పహ అంటే పరమేశ్వర ఈశ్వరుడు పహ అర్థ ఎస్య సహ పార్థ ఈశ్వరుడే అంతిమ ధ్యేయముగా ఎవనికో పురుషార్థము ఎవనికో ఇప్పుడు నాలుగు పురుషార్థాలలో ఈశ్వరుడు పురుషార్థము మోక్ష పురుషార్థమే ధర్మార్థకామాలు కావు ధర్మంలో స్వర్గాది భోగాలు కావాలి అర్థంలో సంపదలు కావాలి కామంలో భోగాలు కావాలి ఇహలోక భోగాలు కావాలి కాబట్టి ధర్మార్థకామములు ఈశ్వరుణ్ణి కోరే పురుషార్థాలు కావు కేవలము మోక్షం మాత్రమే ఈశ్వరుణ్ణి కోరే పురుషార్థం నాకు అటువంటి కావాలి అని అర్జునుడు కోరుకున్నాడు శిష్య స్నేహం వాం ప్రపన్నం అని మోక్షకాముడైన ధర్మార్థకామకాని కాదు మోక్షకామి కాబట్టి అతనికి ఆ జ్ఞానముందు ఉండేటువంటి ఆ ప్రేమ వలన జ్ఞానమూలకమైన పక్షపాతము శ్రీకృష్ణునకు అర్జునుని ఎందుగలదు కాబట్టి హే పార్థ అంటే ఈశ్వరుడే పరమ ప్రయోజనముగా గలవాడా అని సంబోధన కాబట్టి మమతా మూలక పక్షపాతంగా అర్థం చెప్పచ్చు జ్ఞానమూలక పక్షపాతంగా కూడా ఆ సంబోధనను అర్థం చెప్పచ్చు మరి ఎక్కడికక్కడ పురాణ దృష్టి దార్శనిక దృష్టి పురాణ దృష్టిలో మమతా మూలక పక్షపాతం ఉంటుంది దార్శనిక దృష్టిలో జ్ఞానమూలక పక్షపాతానికి ప్రాధాన్యత ఇస్తారు హే అర్జున సహా పురుష ఆ పురుషుడు ఎవరు ఆ పురుషుడు విష్ణువు ఈశ్వరుడు ఏ ఈశ్వరుణ్ణి పొందడం గురించి కదా చెప్తుంటా ఆ ఈశ్వరుడు ఆయన పురుషుడు ఈ Purusha శబ్దము సాధారణంగా లోకంలో ఎలా వాడతారు జీవుడు అనే అర్థంలో పడతారు అంతటితోటి కూడా ఆగదది మగవాడు అనే అర్థంలో పడతారు మగవాడు మగాడు కాదు మగాడు అంటే దాని అర్థం వేరే అలాగే నింజ అలాంటి అర్థం వేదో అర్థం కాదు మగవాడు ఈ అర్థం వేరు ఇక్కడ ఉరికే జెండరు కేవలం జెండరే సో ఎనీవే అలాంటి అర్థంలో పడతారు కాబట్టి పురుషుడు అని మీరంటే మగవాడు అని తీసుకుంటారు ఒకవేళ అంతగంటే కొంచెం పైకి వెళ్తే జీవుడు అని తీసుకుంటారు కానీ ఇక్కడ పురుషుడు ఈశ్వరుడు అనే అర్థంలో వాడబడుతోంది పురుషశబ్దం పురుష సూక్తం మీరు విని ఉంటారు పురుష సూక్తంలో ఉండే పురుషుడు ఎవరు మగవాడు జీవుడునా కాదు ఈశ్వరుడు సహస్రశీ ఋష పురుష ఈశ్వరుడు కాబట్టి పురుష ఈశ్వరుడు పురుష అంటే ఈశ్వరుడు ఎలా అయింది అంటే అనేక ధాతువుల నుంచి ఆ పదం పుడుతుంది పిపర్టీ ఇది పురుష పూయి పూరణే అని ఒక ధాతువు ఉన్నాడు సో పూరించువాడు అంటే నింపువాడు సర్వమును నింపువాడు ఇప్పుడు సినిమా చూశారనుకోండి సినిమాలో సర్వము ఉంటుంది సినిమా అంటేనే దాని పేరు సర్వము అంతే మన ఈ జగత్తులో ఉన్న అన్నీ ఉంటాయి కదండి అక్కడ ఆ సర్వమును నింపునది ఏది ప్రకాశం సర్వమును నింపుతుంది ప్రకాశం ఉండబట్టే ఆ సర్వము ఉన్నది అదే నింపడము ఉంటాయి ఇప్పుడు ఆభరణ ప్రపంచానికి వెళ్ళారనుకోండి అక్కడ సర్వ ఉంటాయి ఆ సర్వాభరణములను నింపునది ఏది పూరించున్నది ఏది బంగారం అదేవిధంగా ఈ సకల జగత్తును పూరించువాడు పురుషుడు విపత్తి సర్వం ఇది పురుష ఎలా పూజిస్తాడు ఈశ్వరుడు అంటే సత్తారూపంగా పూజిస్తాడు ఏదైనా ఒక వస్తువు ఉన్నది అంటే ఆ ఉనికి ఈశ్వరుడు నామరూపాలు దానికి ఘట అంటే ఘట అస్థి ఆ దేవుడు ఘట అనే నామరూపాలు ఆ వస్తువు కాబట్టి దేవుడు నామరూపాలని తన అస్తిత్వంతో తన సత్తతో పూరిస్తున్నాడు తరంగాన్ని నీరు పూజించినట్టుగా ఆభరణాలని బంగారం పూజించినట్టుగా సినిమాని ప్రకాశం పూజించినట్టుగా పరమాత్మ ఈ సకల జగత్తును సత్తారూపుడైన పరమాత్మ సకల జగత్తును నామరూపాత్మకమైన జగత్తును పూజిస్తున్నాడు సత్త స్ఫూర్తి ఈ అనుగ్రహించి పూరిస్తున్నాడు ఎస్శ స్ఫురణం సదాత్మకం అసత్కల్పార్థగం భాసే లక్షణ వచ్చి స్తోత్రం ఇప్పుడు ఘటమున్నది ఘటము మిథ్యా అసత్కల్పం మిథ్యుమించు లేని దాంతో సమానం ఉండేటు కొమ్ముతో సమానం అసత్కల్పమైన అర్థము ఘటము కానీ ఆ ఘటములో రెండు లక్షణాలు ఉన్నాయి ఏదో తెలిసిన అసత్కల్పార్థగం దాంట్లో రెండు లక్షణాలు ఉన్నాయి ఏమిటా లక్షణాలు ఉంది తెలుస్తోంది ఘటెంట్ సో సత్తాస్ఫూర్తి ఈ సత్తాస్ఫూర్తులు ఈశ్వరుడు ఆ విధంగా ఘటము మొదలైనటువంటి ప్రపంచ నామరూప ప్రపంచాన్నంతా కూడా సత్తాస్ఫూర్తులతో నింపుతున్నవాడు కనుక పురుష ఎటువంటి పురుషుడు పరపురుష అన్నిటికీ అతీతమైన పురుషుడు అంటే నామరూపములను సత్తాస్ఫూర్తులతో నింపుతూ ఉన్నా నామరూపములకు అతీతమైన పురుషుడు ఈ పరహ అన్నది ఇంద్రియేభ్య పరాహ్యర్థా చాలాసార్లు విన్నమ్మా అర్థేభ్య పరం మన విషయములు ఇంద్రియములు మనస్సు మనసస్సు పరా బుద్ధి బుద్ధి బుద్ధే బుద్ధే యో బుద్ధే పరతస్థు సహా గిత బుద్ధేరాత్మా మహాను పర మహత్తత్వము మహత పరమవ్యక్తం అవ్యక్తము అవ్యక్తపురుషపర అదిగో పరపురుష అంటే అవ్యక్తము అంటే జగత్తునకు మూలకారణమైన ఏ మాయాశక్తి కలదో ఆ మాయాశక్తికి అతీతమైన వారు కనుక పరహ ఇంకా పోనీ ఈయన కంటే పైన ఏమైనా ఉందా ఏమీ లేదు పురుషాన్న పరంకించితే కాతి ఆ పురుషుడి కంటే పైన ఇంకేమీ లేదు అది ఏ అంటే అవధి అల్టిమేట్ సా పరాగతి అది మానవుడు తప్పక పొందదగినటువంటి లక్ష్యము అంతిమ లక్ష్యము కాబట్టి సహ పర పురుష ఆ పరమేశ్వరుడు పొందబడుతున్నాడు ఏ విధంగా పొందబడతాడు లభ్య పొందబడు పొందబడువాడు ఆ పరమేశ్వరుణ్ణి మీరు పొందవచ్చు దేని వలన పొందవచ్చు భక్త్యా భక్తితో ఆ పరమేశ్వరుణ్ణి పొందవచ్చు ఎటువంటి భక్తి అనన్య భక్త్యా అన్యము లేని భక్తితో అన్యము అంటే ఇతరము లేని భక్తితో ఆ పరమేశ్వరుణ్ణి పొందవచ్చు ఇప్పుడు ఇక్కడ రెండు అంశాలు తెలుసుకునేందుకు ఇది ఒక చక్కని అవకాశం శ్లోకం చిన్నదే అయినా భక్తి గురించి కొంత తెలుసుకోవచ్చు భక్తి అనే మాట వచ్చింది కనుక భక్తి గురించి కొంత తెలుసుకోవచ్చు అందులో పైగా అనన్య భక్తి అంటే ఏమిటి అది నెక్స్ట్ స్టెప్ ముందు భక్తి అది అనన్యమై ఉంటుందా భక్తి కొంత మనకు అర్థమై ఉండాలి సాధారణంగా లోకంలో ఏమనుకుంటారంటే భక్తి అనగానే కొంత కర్మలు కొంత సామాగ్రి ఈ రెండింటికి ముడి పెడతారు ఇప్పుడు వెంకటేశ్వర స్వామి వల్ల భక్తి చేయుటా అంటే ఏం చేయాలి వెంకటేశ్వరుడికి పూజ ఏదో చేయాలి హుండీలో ఏదో కొంత ధనాన్ని వెయ్యాలి తర్వాత లడ్డూని సంపాదించుకొని ప్రసాదంగా స్వీకరించాలి సో కొంత చేయాల్సింది ఉంటుంది కొంత సామాగ్రి ఉంటుంది అంత బాహ్యంలోనే ఉంటుంది చేయాల్సింది బాహ్యంలో ఉంటుంది ఎక్కడ ఉంటుంది బాహ్యంగా ఉంటుంది కర్మ సామాగ్రి ఎక్కడ ఉంటుంది బాహ్యంగా ఉంటుంది కాబట్టి భక్తి అంటే ఏమిటి ఇది భక్తి ఇప్పుడు ఉదాహరణకి అక్కడ వెంకటేశ్వరుడు ఫోటో పెట్టుకుని దీపము సామాగ్రి పూజా సామాగ్రి అన్నీ పెట్టుకుని ప్రసాదం కూడా తయారు చేసి ఉండగా మీరు చూశారనుకోండి మీరు ఏమనుకుంటారు వీళ్ళు భక్తులు అనుకుంటారు కాబట్టి భక్తిని ఆ అర్థం చేసుకోవటం అనేది ఒకటి నేను వివేకానంద స్వామి పుస్తకం ఒకటే ఎప్పుడో చూస్తూనే ఉంటాను నిన్న చూశాను ఎక్కడో చూశాను ఎక్కడో చూశాను నిన్న ఎక్కడో వెళ్ళినప్పుడు చూశాను బహుశా అక్కడ రూమ్లో కూర్చుని ఉండగా చూశాను కూడా దాంట్లో ఆయన ఈ విధంగా ఫోటో పెట్టుకుని సామగ్రితోటి పూజ చేయుటం అన్నది చాలా ప్రాథమికమైన స్టేజ్ మొదటి కెండర్ గార్టెన్ రిలిజియన్ అన్నాడు చోట ఆయనే అన్నాడు ఈ కిండర్ గార్టెన్ అనే మాట పట్టుకొచ్చాడు ఇంకా కిండర్ గార్టెన్ స్కూల్స్ రాకముందే కిండర్ గార్టెన్ రిలిజియన్ అని అన్నాడు ఆయన సో అది ప్రాథమిక అవస్థ కాబట్టి భక్తి అన్నదాన్ని బాహ్యమునందు చేసే క్రియాకలాపముగా స్వీకరించకూడదు ఎందుకంటే బాహ్యమునందు చేసే క్రియాకలాపానికి అది వేరే డిపార్ట్మెంటు దాన్ని కర్మ అని అది కర్మ మరి భక్తి ఏమిటి భక్తి హృదయంలో ఉండేటువంటి ఆ భావనకు భక్తి అంది భావన ఈ భావన అనే పదాన్ని ముండకోపనిషత్తులో వాడా సో భావ భావం ఉండాలి భావం ఉండాలి ఇప్పుడు ప్రియుడితో ప్రియురాలు అంటూ ఉన్నాయి ఏమని అంటుందంటే నీవు కన్నుతో నాకేసే చూస్తున్నావు కానీ నీ భావము వేరే చోట ఉన్నదయా అంటున్నారు ఈ శ్లోకం ఒకటి వాళ్ళ పొద్దున్నే మేము అనుకున్నాం చక్షుషా పశ్యసి నా భావేనా అంటున్నారు ఆయనేమో కళతో గల చూస్తున్నాడు ఆవిడికి పట్టేసి నువ్వు నన్ను చూస్తున్నావే కానీ నీ మనస్సు ఎక్కడో ఉండదు భావము ఆ కాబట్టి దేవుడి గుళ్ళోనే ఉన్నాము దేవుడి పూజే చేస్తున్నాము దేవుడి నామాలే చదువుతున్నాము కానీ భావం మాత్రం వేరే అక్కడ ఉంది దేవుడికి తెలియదంటే పొరపాటు దేవుడికి తెలిసిపోతుంది వీడి భావం ఎక్కడ లేదు అని దేవుడికి దేవుడికి తె దేవుడికి తెలిసిపోతుంది దేవుడికి తెలియని ఏమి ఉండదు కదండి సర్వజ్ఞుడు కదా దేవుడు ఎనివే కాబట్టి భక్తి అంటే భావం పదాలు ఏవో ఒకటి రెండు పదాలే చెప్పగలుగుతాం వాటికి డెఫినేషన్స్ మీరు అడగకూడదు భావము అనేదానికి ఇంకో అర్థం ఉంది ఏటో తెలుసునా ప్రేమ ప్రేమ ఇంగ్లీష్లో దాన్ని లవ్ అయితే ఇంకో వర్డ్ ఉంది ఆసక్తి అటాచ్మెంట్ అది వేరు మళ్ళా ఒకప్పుడు ఈ ఆసక్తికి ప్రేమకి మధ్యలో లైను చాలా థిన్గా ఉంటుంది అంటే మీరు ఆ లైన్ మిస్ అయిపోయి ఆసక్తినే ప్రేమని ప్రేమనే ఆసక్తిని భ్రమపడే అవకాశం కూడా ఉంటుంది ఎనివే ప్రేమ భక్తి అంటే ప్రేమ ఎటువంటి ఎవరి మీద ప్రేమ సా త్వస్మిన్ పరమ ప్రేమ రూపా నారదుని యొక్క భక్తి సూత్రాల్లో నిర్వచనం సా అంటే ఆ అధ భక్తిని వ్యాఖ్యాస్యామ ఇప్పుడు మేము భక్తిని వివరిస్తాము అసలు భక్తి అంటే ఏమిటో చెప్పండి తర్వాత వివరించచ్చు అని ప్రశ్న వస్తుంది ఓకే సా అంటే ఆ భక్తి అస్మిన్ ఈ పరమేశ్వరుని ఎందు పరమ ప్రేమ రూప ఇక్కడ ఈ సూత్రంలో ఉండే విశేషం ఏమిటంటే తస్మిన్ అంటలేదు అస్మిన్ అంట ఈ దేవుని ఎందు అంటాడు ఈ దేవుడు అన్నాడు ఏమిటి ఆ దేవుడు కదా వైకుంఠంలో ఉన్న దేవుడి మీద మీరు ప్రేమ అంటే ఆ దేవుని ఎందు ప్రేమంటారా ఈ దేవుడి ఎందు ప్రేమంటారా పోలండి ఏదో అన్నాడంటే అలా కుదరదు సూత్రంలో ఏదో అండాలి ఉండవు అక్కడ ఉండేవే రెండు ముక్కలు మూడు మాటలు ఉంటాయి మూడే పదాలు ఉంటాయి నాలుగు పదాలు ఉంటాయి సూత్రం అంటే పెసరల్తో ఉంటుంది ఇంత ఉండదు పది పేజీలు ఉంటే పోలే ఓసారి ఈ దేవుడు అన్నాడు ఇంకోసారి ఆ దేవుడు అన్నాడు ఇంకోసారి ఓ దేవుడు అన్నాడు మరోసారి ఏ దేవుడు అన్నాడు అన్నీ నడుస్తాయి ఉన్నది చిన్న సూత్రం దాంట్లో ఈ దేవుడు ఆ దేవుడికి తేడా ఉంటాడు ఆ దేవుడు అంటే పరోక్షంగా ఉండే దేవుడు ఈ దేవుడు అంటే ప్రత్యక్షంగా ఉండే దేవుడు అస్మిన్ అరే దేవుడు ప్రత్యక్షంగా ఎక్కడున్నాడు ఉన్నాడు అక్కడ వివరణ ఎలా ఇస్తారంటే సర్వాత్మని ప్రీతి భక్తి అంటే సర్వాత్మని ప్రీతి కాబట్టి మనం ఒక ఫోటో పెట్టుకుని దేవుడికి పూజ చేయటం అన్నది ప్రాథమిక అవస్థ అది ప్రాథమిక అవస్థ ఇంకా బాగా ముందుకు వెళ్తే సర్వాత్మయ ఈశ్వరునిపై ప్రీతియే భక్తి అని మనం తెలుసుకోవాలి వివేకానంద చెప్పిన పుస్తకంలో నేను చూస్తున్నాను దాంట్లో చెప్తాడు మీరు మనిషిలో శివుణ్ణి చూడటానికి ఇది మొదటి మెట్టు మీరు మనిషిలో శివుణ్ణి చూడటము మనిషిలో ఉండే శివుణ్ణి ఆరాధించటము మీరు చేయకపోతే అది చేయకుండగా ఈ ఫోటోలో శివుణ్ణి ఆరాధిస్తే అది అసంపూర్ణము కొంతమంది మనుషులో ఉండే శివుణ్ణి ఆరాధిస్తారు వాళ్ళు ఫోటోలో శివుణ్ణి ఆరాధించకపోయినా వాళ్ళ ఆరాధనయే పూర్ణము అని ఆయన నిర్మోహమాటంగా చెప్తాడు స్వామి వివేకానంద ఇట్ ఇస్ వెరీ ట్రూ ఆయన చెప్తాడంటే భాగవతంలో అలా చెప్పారు పురాణాల్లో అనేక చోట శృతులలో వేద మంత్రాల్లో అయితే చెప్పనేక్కర్లేదు ఉపనిషత్తుల్లో కడతా కూడా స్పష్టంగా చెప్తారు కాబట్టి సర్వాత్మని ప్రీతి సర్వాత్మయందు భక్తి ప్రీతి ప్రేమ ఉండాలి సర్వాత్మ అంటే ఏమిటో తెలుసు అండి అదిగో ఆ చెట్లు ఆ పక్షులు ఆ పశువులు ఆ మేఘములు ఆ వర్షము అన్నిటి ఎందు ప్రీతి అన్నిటి ప్రీతి అంటే అన్నిటి ఈశ్వరుని యొక్క విభూతి గ్లోని ఆ ఈశ్వరుని యొక్క సత్తను దర్శిస్తూ ప్రేమించగలగత ఏమన్నా భక్తి అంటే చూడండి మీరు బ్యాంక్ అకౌంట్ పుస్తకం ఉందనుకోండి దాన్ని ప్రేమిస్తారు దాన్ని జాగ్రత్తగా పెట్టుకుంటారు కదా మీరే కాదు నేను కూడా జాగ్రత్తగా పెట్టుకుంటాను ఎందుకంటే అది పోతే మళ్ళీ ఇవాడేమో ఎఫిడవేట్ పట్టుకున్నామంటే ఇప్పుడు అవన్నీ ఎక్కడ పడతాం కాబట్టి జాగ్రత్తగా పెట్టుకుంటాం ఏవో డబ్బులు ఏవో ఇచ్చారనుకోండి బ్యాంకుకి వెళ్ళేవో కట్ట తీసుకొచ్చారు భద్రంగా పెట్టుకుంటాం మన వస్త్రాలు మన ఇవన్నీ భద్రంగా పెట్టుకుంటాం మన భోగ సాధనాలు ఇట్ల ప్రేమగా చూసుకుంటాం ఏ మన వాళ్ళు మా వాళ్ళు వాళ్ళందరినీ ప్రేమగా చూసుకుంటారు కాబట్టి నేను నాది అని ఒక చిన్న బొబ్బుల్ ఒక చిన్న బబ్బులు ఉంటుంది బొబ్బులు అంటే బుడగ ఆ బుడగ లోపల ఎవళ్ళు ఉంటారు నేను నాది ఉంటాయి ఆ బుడగ లోపల ఈ బుడగ లోపల ఉన్న వాటి కూడా మనకి ప్రీతి ఉంటుంది అదే జీవితం ఉంటాయి అలాగే ఆరంభం అవుతుంది ఇప్పుడు భక్తి అంటే ఏటో తెలుసునండి ఈ బుడగలోపలు ఉన్న వాళ్ళ మీద ప్రీతి మానేమని కాదు కొంతమంది అలా చేస్తారు వాళ్ళు ఏం చేస్తారంటే బాల్యని పిల్లల్ని వాళ్ళ గాలిని వాళ్ళ దారిని వాళ్ళకు వదిలేసి భక్తి అని మొదలు పెడతాను నేను చాలామందిని చూస్తూ ఉంటాను ఒక ఆయన నా దగ్గరికి వచ్చాడు ఏదో పత్రిక పట్టుకొచ్చాడు సాయిబాబా మాస పత్రిక నేను నడుపుతున్నాను సాయిబాబాకి సేవ చేస్తున్నాను సాయిబాబాకి సేవ చేయడం సాయిబాబాకి సేవ చేయడం అంటే అర్థమేతుంది నాకు అర్థం కాలేదు నేను అడిగే సేవ చేస్తున్నాను అంటే ఇదిగో సాయిబాబా మహిమలను వివరించే పత్రిక నడుపుతున్నాను ఆయన ఏం చేస్తున్నారంటే ఆ పత్రికకి అడ్వర్టైజ్మెంట్ల కోసం తిరుగుతూ నా దగ్గరకు వచ్చాం సాయిబాబా సేవ అది ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చిందో తెలుసు ఇప్పుడు ఈ పత్రిక అడ్వర్టైజ్మెంట్లు వసూలు చేసుకునే ప్రయత్నంలో ఉన్నారా ఏం చేస్తున్నారంటే సాయిబాబా సేవ చేస్తున్నాను మీ ఉద్యోగం ఏం చేస్తారంటే ఉద్యోగం మానేశాను ఎందుకు మానేశారంటే సాయిబాబా సేవ చేయడం కోసం ఉద్యోగం మానేశాను ఏమన్నా నాట్ లైక్ దాట్ ఆ బబుల్లో ఉన్న వాళ్ళని ప్రేమిస్తూనే ఉండాలి వాళ్ళని ప్రేమించడం మానేసేస్తే మీరు జగత్తుని ప్రేమిస్తారా ఎలా ప్రేమిస్తారు ఇంత గలిచి రచ్చగలరు ఎక్కడో ఉన్న దేవుణ్ణి ఇంకేం ప్రేమిస్తారు ఎదురకుండా ఉన్న ప్రేమ ఎదురకుండా వాటి మీద చూపకుండా కాబట్టి ఆ బబుల్ని స్లోగా పెంచుకుంటూ పోవాలి బబుల్ని పెంచుకుంటూ పోవడం అంటే అర్థమేట చూస్తున్నాం అండి లేకుండా చేసేది మీరు చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కడతారు కదా ఫెన్సింగ్ కడతారు కంచె ఈ కంచెని మీరు బాగా పెంచుకుంటూ పోండి ఎంత పెంచుకుంటూ పోవాలంటే ఇంక కంచె బయట ఎవళ్ళో ఉండలో అందరూ లోపలే ఉంటారు ఇంక కంచెందుకండి ఆ స్థితికి పెంచుకుంటూ పోవాలి అదే సర్వాత్మని ప్రీతి అది ఎలా ఆరంభం చేయాలో తెలుసునండి ఈ డబ్బు భోగాలకి సంబంధించి నావాళ్ళు అనే ఆసక్తి ఈ మూడింటి ఎందు మన ప్రేమ పరిమితమై ఉంటుంది వాటికి సీమితమై పరిమితమై ఉంటుంది ఆ స్థితి నుంచి నెమ్మదిగా బయటపడాలి ఒక్కసారి బయటపడలేరు నెమ్మదిగా బయటపడాలి ఆ చెట్లు ఆకులు ఎంగుటాకులు చేసేటువంటి గలగల ధ్వని పక్షులు చేసేటువంటి కిలకిల రావములు ఏదైనా నది ప్రవహిస్తుంటే అది ఆ చేస్తూ గలగల ధ్వని చేస్తూ ప్రవహించడం అటువంటి ప్రకృతిలో సహజ సిద్ధములైన శబ్దములను ప్రేమతో వినడం పూర్తి సావధ సమాధానంతో హెచ్చరికతో వినడం తర్వాత పశువుల ఎందు పక్షుల యందు అందరియందు కూడా ఆ ఈశ్వరుని యొక్క విభూతిని దర్శించడం తర్వాత ఎదరవాడు అప్పుడప్పుడు వాడు ఏం చేస్తాడంటే మనల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తాడు వా వాడు తెలిసిపోతూ ఉంటాడు మోసం చేయడానికి ట్రై చేస్తున్నాడు మోసం అంటే ఎక్స్ప్లైజ్ చేయటాన్ని ఈ స్వామిజీ వీటి దగ్గర మనం మనం ఎలా చేస్తుందో నడిచిపోతుందనే ప్రయత్నం చేస్తూ ఉంటాడు స్వామిజీ ఇదన్న కథ చెప్పేస్తూ ఉంటాడు అంటే ఏమిటి ఇప్పుడు నా జేబులో ఉన్నది అతని జేబులో వెళ్ళిపోవాలి దానికోసం కథలు నేస్తే చెప్పేస్తూ ఉంటాడు ఇంకే దృష్టాంతంగా చెప్తున్నా అలా చేస్తారని కదా దృష్టాంతం తెలిసిపోతుంది కొన్ని మొదటిసారి తెలియపోయినా మూడోసారో నాలుగో సారో తెలిసిపోతుంది తెలిసిపోయినప్పుడు వీడి కపటం చేసుకున్నాడు అని తెలిసిపోతుంది తెలిసి తెలిసిపోయినప్పుడు ఓహో వీడి హృదయంలో ఈశ్వరుడు ఈ కపటం చేయటానికి ఆ కపటం చేయడానికి కావలసినటువంటి ఆ తెలివితేట వీడి వీడికి ఈశ్వరుడు ఇచ్చాడు అని గుర్తుంచాడు అలా గుర్తించడం ఎందుకంటే శ్రీకృష్ణుడు చెప్పాడు గీతలో సో ఆయన ఏమన్నాడంటే చాలా దూతం చలయతామస్మి శని ధర్మరాజు గారిని మోసం చేస్తూ ఓడిస్తున్నాడు శ్రీకృష్ణుడు అక్కడ లేడు ఇంకో పది నిమిషాల తర్వాత వస్తాడు ద్రౌపదిని సంరక్షించడానికి కానీ ఆయనకి తెలుస్తూ ఓహో శకుని మోసం చేస్తున్నాడు ఆయనేం మాట్లాడటం సో అలాగంటే మోసం ఉంది చూసారా అది కూడా ఈ మోసం చేయాలంటే కూడా తెలివితేటలు ఉండాలి కదండి తెలివితేటలన్నీ దేవుడే ఆ విధంగా మోసం చేసి వాడిలో ఉండే మోసాన్ని కూడా కపటాన్ని కూడా వాడు సార్ ఎంత తెలివైన వాడు నేను ఇంత ఫైవ్ ఫీట్ టెన్ నుంచి మంచి మనిషిని అలా నిలబడి ఉండగా పట్టి కొట్టించేస్తున్నాడే వీరు వీరు అని దాని ఎందు కూడా ఈశ్వర విభూతిని దర్శించి వాడి ఎందు కూడా ప్రీతిని కలిగి వాడి భుజం మీద కూడా చేసి నీ వేషాలు నీ పప్పులు నా దగ్గర కూడా ఒకవారి నవ్వుతో వాడికి చెప్పి వాడి మీద కూడా ద్వేషం ఉండదు అలాగా అందరినీ ప్రేమించటం అన్ని పశుపక్షాదులను అన్నిటినీ ప్రేమించటం తర్వాత ప్రకృతిని అంతనూ ప్రేమించటం ఎలాగా ఇదంతా కూడా ఈశ్వరుని యొక్క విభూతి అని ప్రేమించటం ప్రాణశక్తి ఎక్కడ కనపడితే లైఫ్ అదంతా కూడా ఈశ్వరుని యొక్క విభూతి అని ప్రేమించటం ఆ రకమైన భావన ఇంటలెక్చువల్ కాదు ఇంటలెక్చువల్గా అంటే ఉపన్యాసం చెప్తాం గంటసేపు ఉపన్యాసం ఏమని ఎవ్రీథింగ్ ఈజ్ గాడ్ అని సర్వం కల్విధం బ్రహ్మ ఆ ఉపన్యాసం అది సరిపడే ఆ సర్వం కల్విదం బ్రహ్మ అనే ఇంటలెక్ట్ కాకుండా భావరూపంగా వాట్ యూ ఫీల్ ఈజ్ భక్తి వాట్ యు నో ఈజ్ విజ్ఞాన్ ఏమండి వాట్ యూ నో యూ ఫీల్ ఇట్ ఈజ్ భక్తి వాట్ యు ఫీల్ యు నో తెలిసి ఫీల్ అవ్వాలి తెలియకుండా ఫీల్ అయితే మూఢుడు అనబడతాడు తెలియాలి ఫీల్ కావాలి తెలుసు ఫీలింగ్ లేదు అంటే భక్తి లేదు ఆ జ్ఞానం వ్యర్థం ఫీలింగ్ ఉంది కానీ ఏమీ తెలియదు మూడు మూఢభక్తి అంటారు మూర్ఖుడుగా ఉంటుంది వాడి భక్తి అర్థం అర్థం లేకుండా ఉంటుంది మూర్ఖంగా అలా ఉండకూడదు ఇప్పుడు ప్రేమ జ్ఞానము కలిసి ఉండాలి ఓ రాజుగారికి ఓ కోతు ఉండేది మా చిన్నప్పుడు కథ చిన్నప్పుడు ఇలాంటి కథలు ఉండేవాడి వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ అప్పుడు వాటి మహిమ తెలియలేదు ఇప్పుడు తెలుస్తోంది కొంచెం కొంచెం రాజుగారు కోతిని పెంచి ఇవ్వడు ఆ కోతికి రాజుగారంటే వెర్రి ప్రేమ మహాప్రేమ ఆయన నిద్రపోతున్నారు ఫోన్ చేసి ఓ ఏగొచ్చి ముక్కు మీద వాళ్తాం ఏగొచ్చి ముక్కు మీద వాళ్తాం వెరీ సాఫ్ట్ స్పాట్ వాట్ ఇట్ గెట్స్ దేర్ వీ డోంట్ నో దోమ ఎప్పుడు చెవుల మీద వాళ్తుంది ఏగెప్పుడు ముక్కు మీద వాళ్తుంది దోమ వా కాళ్ళ మీద వాళ్తుంది చెవుల దగ్గర ధ్వని చేస్తుంది ఆ దోమ యొక్క లక్షణం మీరు కాళ్ళు అది కాళ్ళ దగ్గర దోమలు కాళ్ళ దగ్గర ఏదైనా కప్పు కూర్చోవాలి ఎందుకంటే కాళ్ళ దగ్గర కుట్టేస్తుంది ఏమంటే కాళ్ళ దగ్గర మీరు కప్పు కూర్చుంటే కాళ్ళ దగ్గర కుట్టేసి చెవి దగ్గరకు వచ్చి ధ్వనికొస్తుంది అని చెప్తానే దోమని దుష్టుడితో పోల్చారు దుష్టుడు ఏం చేస్తాడంటే వచ్చి కాళ్ళు పట్టేసుకుంటాడు కాళ్ళు పట్టేసుకున్నాడు కదా అని మీరు కనుక తావిస్తే ఫోన్లో వచ్చి కాలమే పట్టారు కదా అని మీరు తావిస్తే చెవి దగ్గర చేరి ఈక నస పెట్టేస్తారు కదా వీళ్ళు ఇలాగా వాళ్ళగా ఏదేదో చెప్తాడు ముక్కు మీద వాళ్ళు ఇలా తోలుకుని వాళ్ళు ఆయన పాపం గురుపెట్టి నిద్రపోతున్నాడు ఈగ ఇలా తోలు అబ్బా ఈ ఏగ మహారాజు గారిని ఎంత కష్టపడుతోంది అని ఆ కోతికి వెర్రి ప్రేమ రాజుగారి మీద అందుకోసం ఇప్పుడు ఏగను తోలేసుకుంది ముక్కు మీద వాళ్ళనివ్వడు తోలేసుకుంది కానీ ఈగ ఎంత తోలేసినా మళ్ళీ వాపసు వచ్చేస్తుంది కదా దీనికి పనిష్మెంట్ ఇవ్వాల్సిందే అని ఓ బండరాయి తీసుకుంటుంది రాయి ఉంటుంది అక్కడ అది ముక్కు మీద సరిగ్గా వాలిన టైంలో టక్ అని కొడుతుంది కోతి కొడితే ఎగో ఎగిరిపోతుంది మహారాజు గారి ముక్కు ముక్కలవుతుంది అది కథ కాబట్టి ప్రేమ ఉండి జ్ఞానం లేకపోతే అమ్మో దూరంగా పోవాలి వాడికి వెళ్తే ప్రమా ఏ కోతిలో చేస్తాడు మూర్ఖుడు ఈ ప్రేమ చాలా డేంజరస్ అది హానికరం కూడా అలా ఉండకూడదు ఏ జ్ఞానం ఉంటుంది ఏ ప్రేమ ఉండకూడదు డ్రై డ్రై అంతా డ్రై అటువంటి జ్ఞానాన్ని ప్రేమ లేని జ్ఞానాన్ని శుష్క జ్ఞానము అని అంటారు ఎండి ఎండు పు పుల్లలాగా ఉంటుంది రెండు కలవాలి సోభక్తి అంటే సర్వాత్మని ప్రీతి ప్రేమ హృదయం కరిగిపోయేటంతటి ప్రేమ సర్వమునందు ప్రేమ అందరి ఎందుకు శిష్యు పిల్లలు పెద్దలు వాళ్ళ కపటాలు వాళ్ళకి ఏవో ఉంటాయి వాళ్ళ కపటాలు ఏవో వాళ్ళకు ఉంటాయి వాళ్ళు కపటంగా ఉన్నారు కదా అని మనం ప్రేమించడం మానేకూడదు తర్వాత పాఠం చదవడానికి వచ్చిన వాళ్ళనే ప్రేమించాలని పెట్టుకోకూడదు పాఠం వినడానికి వచ్చి వాళ్ళు వస్తారు లేదు వాళ్ళు లేదు వచ్చిన వాళ్ళది వచ్చిన వాళ్ళతో లేవు కొంతమంది వచ్చి కూర్చుంటారు ఓ పది నిమిషాలు ఏవిడికి ఏదో గోలగా ఉంది తప్ప ఇదేవి మనకి అది గురించి ఇది లేదు అర్పించటే వెళ్ళిపోతారు అయినా కూడా అదిగో వెళ్ళిపోతున్నారు చూసేవా పాఠం చెప్తుండగానే వెళ్ళిపోతున్నారే అని అలా అనుకోకూడదు ప్రేమ అంతే అందరి ప్రేమ ఎప్పుడో మరో ఇంకోప్పుడు వస్తారు కొంతమంది భిక్షిస్తారు మరికొంతమంది భిక్ష ఇవ్వరు అందరినీ సమానంగా ప్రేమ భిక్ష ఇచ్చేవాళ్ళని వినవాళ్ళని కాబట్టి సర్వాత్మని ప్రీతి దానికి భక్తి అని సో ఆ విధంగా సాత్వస్మిన్ పరమ ప్రేమ రూప ఆ పరమ అనేది నేను ఇప్పుడు వివరించట్లేదుగా అనన్యాలలో వస్తుంది సో సర్వోత్కృష్టమైనటువంటి ప్రేమ ఈశ్వరునియందు కాబట్టి ఈశ్వరునియందు భక్తి అంటే కేవలము దేవాలయానికి వెళ్ళడము అక్కడ ఏదో కర్మ చేయటము అని మాత్రమే అనుకోకూడదు అది ఊరికే ప్రాథమిక అవస్థ మాత్రమే సాధారణంగా ఈ అధ్యాత్మరంగంలో వచ్చిన పెద్ద ఇబ్బంది ఏంటంటే ఇబ్బంది ఏమంటే ఇక్కడ ముందుకి ప్రోగ్రెస్ ఉండదు ఎక్కడికక్కడ ఫిక్స్ అయిపోయి ఉంటారు గుండెలు ఒకడు దేవాలయానికి ఫిక్స్ అయిపోయి ఉంటారు ఇంకా వాడిని ఏం చేయండి వాడు దేవాలయం ఇంకా అంతకంటే ముందుకు వెళ్ళండి సో సర్వాత్మని ప్రీతి అనేది ఉండదు అటువంటి వాడికి ఏమవుతుందో తెలుసిన దేవాలయానికి వచ్చి వాళ్ళు అంటే భక్తులని ఇంకా మిగతా వాళ్ళందరూ మూర్ఖులని లోకంలో భక్తులు లేరని ఇదంతా అధర్మం వచ్చేసిందని అలాంటి భావజాలం నిర్మాణం తర్వాత దేవాలయం వైపు ఎప్పుడూ రాని వాళ్ళని చూస్తే చాలా కాండెసెండింగ్ యాటిట్యూడ్ అంటే వీళ్ళందరూ అజ్ఞానులు మూర్ఖులు అనేటువంటి ఒక భావన నిర్మాణమై దానికి తగ్గట్టుగా మాట్లాడడం కూడా ఆ రకంగానే ఉంది చాలా విడూరంగా ఉంటుంది అప్పుడప్పుడు ఈ టీవీల్లో ఇలాంటి వాళ్ళని పెట్టుకొచ్చి వీడు ఫైట్ పెడతాడు దేవాలయం భక్తులను ఒకన పెడతాడు ఈ దేవాలయాలు ఈ భక్తి ఇదంతా కూడా జాన్ తానయ్య వెతికి పట్టుకొస్తాడు దాంట్లో స్పెషలిస్ట్ నో పట్టుకొచ్చి వాడిని పెడతారు పెట్టి మీరిద్దరూ మాట్లాడడానికి ఒక టాపిక్ ఎదుర్కొన్నా పెడతారు మాట్లాడుతుంటే వీడు ముస్లింసిన వాళ్ళని అవ్వుతే వాళ్ళు దగ్గర చూస్తారు వాళ్ళు ఇంకా మెల్లగా మాట్లాడడం ప్రారంభించి తర్వాత అరవడం కుట్టుకోవడం దాకా వచ్చినప్పుడు వీడు అడ్డుపడతారు అడ్డుపడి అలాగే అరవకూడదని కాదు వాడు సరిగ్గా మంచి పాయింట్ చెప్పే టైంలో ఇప్పుడు ఇంకా ఆఫీస్ వేయండి కమర్షియల్ అయిన తర్వాత మళ్ళీ బ్రేక్ తీసుకున్న తర్వాత చెప్దామని ఇలాంటివన్నీ చేస్తూ ఉంటుంది ఆఖరికి వీళ్ళు అరుచుకుని అరుచుకుని వాళ్ళ ఆయాసం వచ్చే టైంకి వీడి టైం అయిపోతుంది అయిపోతే మీరిద్దరూ ఇంతవరకు పాల్ కార్యక్రమంలో పాల్గొన్నందుకు వాళ్ళేం పాల్గోలేదు ఒకళ్ళు ఒకళ్ళు తిట్టుకున్నారు అయినా కూడా కార్యక్రమంలో పాల్గొన్నందుకు మీకు కృతజ్ఞతలు ఉంటాయి అనేసి మూసేస్తారు వాళ్ళు ఎందుకు వస్తున్నారా అని నేను ఆలోచించాను ఎందుకు వస్తున్నారు ఈ మెస్లోకి ఎందుకు వస్తున్నారా అని నాకేమనిపించింది అంటే ఒకసారి టీవీ మీద కనపడితే బాగుంటుందని వస్తున్నారా అని ఎందుకంటే టీవీలో అప్పుడప్పుడు నేను కనపడేవాడు బాగుందని నాకు అనిపించింది బహుశా వాళ్ళకు కూడా అలానే అనిపించింది నేను అలా అనుకున్నాను కాబట్టి అమేజింగ్ సో భక్తి అంటే సర్వాత్మని ప్రీతి ఆ విధంగా తర్వాత ఈశ్వరుడు గురించి తెలుసుకునేప్పుడు ఈశ్వరుడు మహిమలు గలవాడు అని వీళ్ళు ముందు నిర్ణయించుకుంటారు ఈశ్వరుడు మహిమలు గలవాడు అన్నదేత దాంతో ఆ ఈశ్వరారాధన ఆ భక్తి ఆ మతం అంతా కూడా మహిమలు అద్భుతాల మీద నిర్మాణం అది ఆ మతానికి భక్తికి అంత బలహీనత దేకానికి మహిమల మీద వాడు మతాన్ని నిలబెట్టే ప్రయత్నం చేస్తాడు అది తప్పదు ఏది మహిమయో అది ఈశ్వరుడు అని తెలుసుకోవాలి ఈశ్వరుడు మహిమ గలవాడు కాదు ఏది మహిమగా నీకు భాషిస్తుందో అది ఈశ్వరుడు రివర్స్ ఉదాహరణకి ఒక పర్వతాన్ని చూస్తే అప్ప ఎంత అద్భుతమైన పర్వతం అదుగో అది ఈశ్వరు స్థావరాణం ఒక నదిని చూస్తే అప్ప ఎంత అద్భుతమైన నది అది ఈశ్వరుడు సముద్రాన్ని చూస్తే ఏమి అద్భుతమైంది అదుగో అది ఈశ్వరుడు అలా మహిమ గలది ఈశ్వరుడు మహిమగలది ఈశ్వరుడు కానీ ఈశ్వరుడు మహిమలు గలవాడు కాదు సో ఆ అర్థం చేస్తాం సో ఎనీవే ఈ భక్తి అన్నది చాలా విలక్షణమైనది మామూలుగా సమాజంలో భక్తి గురించి ఏ దృష్టికోణము గలదో పౌరాణికమైన దృష్టికోణము భక్తి అనేది ఏదిగలదో అవి చాలా ప్రాథమికంగా ఉంటాయి ఇక్కడ భగవద్గీతలో భక్తి అనేది చాలా ఉన్నత స్థాయికి చెంది ఉంటుంది అందుకోసం ఆ తేడాన్ని మీకు చూపించటం కోసం నేను కొంత వేగంగా చెప్పాను నారద భక్తి సూత్రాల్లో సూత్రం చెప్పాను షాండిల్య భక్తి సూత్రం అని దాంట్లో సా పరానురక్తి ఈశ్వరే అక్కడ కూడా ప్రథమ సూత్రం సేమ్ అధ భక్తిని వ్యాఖ్యాస్యామ రెండో సూత్రంలో భక్తికి ఆయన ఇచ్చిన డెఫినేషన్ ఏమిటంటే సా అంటే ఆ భక్తి ఈశ్వరే పరానురక్తి పరా అనురక్తి సర్వోత్కృష్టమైన ప్రేమ అనురాగము అది భక్తి ఈశ్వరుని ప్రేమ ఏమిటండి ఎటువంటి భక్తి అనన్య భక్తి అని ఇక్కడన్నారు ఆ సూత్రాల్లో పర పరభక్తి పరాభక్తి స్వామి వివేకానంద పరాభక్తి అనే ఒక టాపిక్ రాశారు దానికి ఆయన ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఏమనిచ్చారంటే సుప్రీం డివోషన్ అని ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ పరాభక్తి సుప్రీం పరాభక్తి అనే బ్రాకెట్లో పెడతాడు ఆయన పరాభక్తి అని ఉంటుంది అని ఆ పేరాలో ఎక్కడో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు దట్ ఈస్ ది సుప్రీం డివోషన్ ఈ పరాభక్తియే అది ఈశ్వరునియందు ఆ సర్వోత్కృష్టమైన అనురాగం ఏది కలదో అది ఏ భక్తి అని సాత్వస్మిన్ పరమ ప్రేమ రూప పరాన్న పరమాన్న ఒకటే సర్వోత్కృష్టమైన ప్రేమ సో ప్రేమాన్న ఒకటే కాబట్టి ముందు ఈశ్వరుని ఎందు ప్రేమ మీకు ఎలా వస్తుందండి మీరు ఎదురుకుండా ఉన్నటువంటి వాటి ఎందు చాలా క్యాల్కులేటెడ్ బుద్ధిని కలిగి ఉండి చాలా క్యాల్కులేటెడ్గా భార్యని ప్రేమించాలన్నా కూడా క్యాల్కులేషన్ వేసి ప్రేమిస్తారు క్యాల్కులేషన్ ఎంత కట్న ఎంత మనకి ఏం అడ్వాంటేజ్ ఉంది ఈమె వల్ల ఈమె మన పనులన్నీ చక్కగా చేసుకుందా లేదా అని క్యాల్కులేషన్స్ అన్నీ వేసుకునేవి క్యాల్కులేషన్స్ అన్నీ సక్రమంగా ఉంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటాను లేకపోతే అదుగు అలా ఎందుకుంది ఇలా ఎందుకుంది అని డిమాండ్ చేస్తాం సో డామినేట్ చేసేయటం పొజెస్ట్ చేసేయటం డిమాండ్ చేసేయటం అది అది ప్రేమను పెంచుకోవచ్చు ఫ్రీడమ్ ఇవ్వటం ప్రేమని ఇవ్వడం గివింగ్ నాట్ టేకింగ్ అది ప్రేమనిపించు కాబట్టి సో దేవుడు వీడు మనిషి దే ప్రే భార్యని ప్రేమించడం చేత కాదు పిల్లల్ని ప్రేమించడం చేత కాదు పిల్లల్ని కూడా డామినేట్ చేస్తాడు పొజిస్ చేస్తాడు ఇప్పుడు వాళ్ళు వెంటనే ఇంజనీర్లు అయిపోవాలి నేను సందర్భం చూసి ఆశ్చర్యపోయాను తండ్రి కొడుకు తండ్రి బంధితులు చదువుకున్న వారే కొడుకు పాపం సత్పరు ఎవరు ఉద్యోగం చేసుకుంటున్నాడు అనుకున్నంత పెద్ద ఉద్యోగం ఏం కాదు ఆయన వింటోటంటే రా నీకు కారు ఇవ్వరు నీ కంపెనీ వాళ్ళు నాన్నగారు రండి మనం ఆటోలో వెళ్దాం ఉంటే ఏం కారు ఇవ్వరా నీకు అప్పుడే కారు ఎక్కడ ఇస్తారని అదిగా నువ్వు ఎంఎస్సీ చదివావు కదా నీకు కారు ఇవ్వక్కర్లేదా వాళ్ళు అంటే హి ఈజ్ ఎక్స్ట్రీమ్లీ డిసాపాయింటెడ్ ఇన్ హిస్ సన్ ఏమటి ఆ కొడుకు వాడి కార్ ఇవ్వలేదు వాడు కార్ కొనుక్కోలేదు ఆటోలో వెళ్తాడు అయితే మోటార్ బైక్ లో వెళ్తాడు ది సన్ డసెంట్ క్లీవ్ అప్ టు హిస్ ఎక్స్‌పెక్టేషన్ ఒక పెద్ద నిరాశ అను డిసాపాయింట్మెంట్ సన్ ఎవర్ దట్ ఇస్ నాట్ లవ్ అది ప్రేమ కాదు ప్రేమ అలా ఉండదు కాబట్టి సంతానాన్ని కూడా మనము డామినేట్ చేసే ప్రయత్నం చేస్తాం మన స్వార్థ ప్రయోజనం కోసం వాడుకుంటాం సంతానాన్ని కూడా దాంట్లో కల్చరు రిలిజియన్ కూడా దాంట్లో భాగం ఎలాగా కొడుకుంటే తలకి కొరివి పెడతాడు తలకి కొరివి గురించి నీకు ఎందుకే నువ్వు లేవుగా అక్కడ పోయేవుగా ఇంకెవడో హోడ పెడతాడు తలకి కొరివి కొరివి పెట్టకపోయినా నష్టం లేదు మట్టిలో కలిసిపోతుంది ఏవి పెద్ద కొరివి పెట్టలేదో పనే ఎవడో హోడ తలకి కొరివి పెట్టడం కోసం కొడుకు అంటే దాంట్లో కూడా మీకు ఒక స్వార్థం కనపట్టలేదండి దేహమే నేను అన్న ఈ దేహము నేను నేను పోయిన తర్వాత ఈ దేహము నేను పోయిన తర్వాత ఇంక దేహం గురించి నీకు ఎందుకు అనవసరం కదా ఎప్పుడైనా అద్దెల్లు ఖాళీ చేసినప్పుడు ఎలా ఖాళీ చేస్తారు ఎప్పుడైనా చూసారా అద్దిళ్ళు ఖాళీ చేసి పద్ధతి ఎలా చేస్తారు ఏది ఊడిపికి సంచిలో పెట్టుకోవడానికి అవకాశం ఉంటే అవన్నీ ఊడిపికి సంచిలో పెట్టుకుంటారు ఎలక్ట్రిక్ వైర్లు వడపీకి షాక్ కొడుతుందేమో అనే భయంతో మానేస్తారు తప్ప అన్నీ ఉడపీకి సంచిలో పెట్టుకుంటారు ఎందుకని ఇల్లు ఖాళీ చేసిపోతున్నాం అది ఇంకా తర్వాత వాడు చూసుకుంటాడు లేరు నేను ఇంట్లోకి వెళ్ళాను ఒక్క హోల్డర్ కూడా లేదు బల్బు పెట్టుకున్నామంటే హోల్డర్ కూడా లేదు ఏమైపోయాయి హోల్డర్స్ అంటే ఫీడ్ పట్టుకుపోయాను అప్పుడు నేను వెళ్ళి హోల్డర్స్ వరడదని కొనుక్కొచ్చు ఎలక్ట్రీషియన్ నేను పట్టుకుని వాడి చేత వాడికి అప్పచెప్తే రెండు రోజులకు ఒక దీపం వెలిగింది ఇల్లు ఖాళీ చేసిన తీరు అదే ఇల్లు ఖాళీ చేసేప్పుడు ఎలా ఉన్నప్పుడు దేహాన్ని ఖాళీ చేసే సందర్భంలో దానికి కొరువు ఎవరు పెడతాడు ఎందుకొచ్చింది కూడా